కీర్తన నలభై ఆరు నీవు కలిగిన చాలు నిక్కము అన్నీ కలవు ఆవలమా ఆచార్యుడనతిచ్చనయ్యా ఏ లోకముననున్న ఎడయ విసుమునీవే తాలిమి ఎందు పోని ధనమునీవే కాలము కడా తరగని ధాన్యమునీవని ఆలించి మాగురుడి అనతిచ్చనయ్యా ఎందు ఎందు తిరిగిన ఏ లెకవు నీవే నింద లేని ఎట్టి తోడు నిడవు నీవే ముందు వెనకల ఇల్లు ముంగిలియునీవే అని అందముగ దేశికుడే ఆనతిచ్చెనయ్యా ఎన్నడు కలగనట్టి హితుడవు నీవే పన్నినట్టి ఉండెన్ని పచ్చ పంట నీవే నన్నుగాచే శ్రీవెంకటనాథుడవని తళ్ళపాక అన్నమయ్యంగారే నాకు ఆనతి ఆనతిచ్చిరయ్యా